చార్యపర్యంతం వందే గురు గురుపరా ఓం సహనా తేజస్వినీతస్తువా విషావై ఓ శాంతిశాంతిశాంతి పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయవశిష్యం ఖం బ్రహ్మా నమో అల్పనాయా వరం ఉపనిషత్పరిగే అధ్యేయ శాస్త్రాననమరణ్జనర్తస్రభేదసమాకులం సముద్రవనాదివత్ అదైందది శ్రుత్యా నిందితు ఆ ఎక్కడి నుంచి చెప్పాలి అనేకథా దర్శనాపవాదా మృత్యోస్స మృత్యుమాప్ోతిహ నేవ పశ్యతి శ్రుత్యా నిందితకర్తవ్యం శృతి దేనిని నిందిస్తుందో అది చేయకూడదు కదా అంటే నిందించడము అంటే మామూలుగా లోకంలో నిందించటం అలా కాదు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నిందించడము శృతి యొక్క అభిప్రాయంలో అది కాదు. అదేమిందంటే ఎందంటే తిట్టడం అనుకున్నారు ఉదాహరణకి వాక్యం చూడండి ఎలాగంటే మృత్యోస్వ మృత్యుమాప్నోతి ఆ తలుపు వేసేయండి మృత్యోస్వ మృత్యుమాప్నోతి పెంచాలి కొంచెం యా ఇహ నానేవ పశ్యతి అది నిందంటే నిందంటే పుట్టుకుని తిడతారనుకోకండి సో శృతి నిందిస్తోంది ఏమని యహ ఇహ నానా ఇవ పశ్యతి ఎవడైతే ఈ సకల జగత్తు సత్యమని ఈ నానాత్మము సత్యమని అంటే అనేకము సత్యమని సో జగత్తంటేనే వైషమ్యం జగత్ అంటే వైషమ్యానికే జగత్తని పేరు ఒకసారి ఎండసారి చలి అది జగత్తు ఒకటి ధర్మం ఇంకొకటి అధర్మం అది జగత్తు ఒకటి సుఖం ఇంకొకటి దుఃఖం అది జగత్తు ఒకటి తూర్పు మరొకటి పడమర ఒకటి అప్పు ఇంకొకటి డౌను ఒకటి ధనవంతుడు ఇంకొకటి అధని నిర్ధనుడు జగత్ అంటేనే వైషమ్యం వైషమ్యానికే జగత్తని పేరు కాబట్టి ఈ అనేకం ఉంటాయి జగత్తులో అనేకము విషమంగా ఉంటాయి ఆపోజిట్గా ఉంటాయి ఇదంతా సత్యము ఇది అనేకత్వం సత్యం ఒకసారి అనేకత్వం సత్యమైతే వైషమ్యం సత్యం అవుతుంది ఇదంతా ఎవరైతే సత్యమని దర్శిస్తారో దర్శించడం ఇది సత్యం సత్యం సత్యం అలాగని కాదు ఇదంతా సత్యమని ఎవరు స్వీకరిస్తారో అనే అభిప్రాయం మీరు ఎప్పుడైతే ఇది సత్యమని స్వీకరిస్తారో మీ చేష్ట మీ పలుకు మీ థింకింగ్ అంతా కూడా ఆ బేసిస్ మీద మీరు బిల్డప్ చేసుకొస్తారు ఎందుకంటే ఒకసారి జగత్తు సత్యము అయితే దానికి తగ్గట్టుగా మీ సంకల్పము మీ మనస్సు అదే మీ వాక్కు మీ చేష్ట ఉంటాయి ఆ విధంగా మనిషి తాను పరిచ్ఛినుడుగానే మిగిలిపోతాడు కర్తభోక్తగానే మిగిలిపోతాడు దేవుణ్ణి ఎప్పటికీ ది అదర్ అన్యో అన్యోహమస్మి అన్నట్టుగానే ఆరాధిస్తూ ఉంటాడు దేవుణ్ణి ఆరాధించే సందర్భంలో కూడా ఏవో కొన్ని సుఖాలని దుఃఖాలని మనస్సులో పెట్టుకుని ఆరాధిస్తాడు ఏవో కొన్ని కామనల కోసం ఆరాధిస్తాడు ఇదంతా సత్యమని భ్రమపడుతాం తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం అసలు సుతరాము చేయడు ఆ రకంగా ఎవడైతే ఉంటాడో వాడు ఒక మృత్యువు నుండి ఇంకో మృత్యువుకి పయనిస్తూ ఉంటాడు సో అలాగుండే అంటే అర్థం ఒక మృత్యువు నుండి ఇంకో మృత్యువుకు వెళ్తాడంటే మధ్యలో జన్మ ఇంటర్వ్యూన్ అవుతూ ఉంటుంది అంటే జనన మరణ ప్రవాహ రూపమైన సంసార చక్రంలో పరిభ్రమిస్తూ అని శృతి చెప్పింది దాన్ని నింద అంట అదే నిందంటే కాబట్టి ఈ విధంగా శృతి చేత బాగుంది నిందించబడింది కనుక ఆ చేయకూడదు ఎత్ శ నిందితం తన్న కర్తవ్యం ఇప్పుడు లోకంలో నేనప్పుడప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాను ఏ దేనిని శృతి శాస్త్రాలను నిందించాయో దానిని చేస్తారు ఇప్పుడు రాజస ఉపాసనలు తామస ఉపాసనలు చేయకూడదు అని నిందించింది గీత గీత నిందించింది సకల శాస్త్రాలు ఉపనిషత్తుల్లో నిందించారు సాత్విక కర్మలనే సాత్విక ఉపాసనలనే చేయాలి తప్ప రాజస తామస మీరు చేయనే వద్దు అని నిందిస్తూ ఉంటుంది ఎవడైతే తామసం చేస్తారో శ్రీకృష్ణుడైతే తామస తామసం వాడిని చాలా గట్టిగా పరుషంగా నిందించాడు అంతవత్తు ఫలం తషాం వాళ్ళు చాలా బుద్ధి కలవారు అంటే మూర్ఖులు ఏమీ తెలియని వాళ్ళు అని నిందంటే అలాగే ఉంటుంది వాళ్ళకి లభించే ఫలం కూడా ఓ పిసరంతా అదేమి విలువైంది కాదు అని నిందించాడు కాబట్టి ఏది శ్రీకృష్ణుడు గీతయందు ఇతర శాస్త్ర గ్రంథాలలో వేదము శాస్త్రము విధించిందో అది చేయడం తప్పు కదండి అది చేయకూడదు కాబట్టి సో సమాజం అంటే చాలా చిత్రంగా ఉంటుంది ఏది తప్పని శాస్త్రం చెప్తుందో అదే చేస్తారండి ఎవళ్ళు మేము ధర్మం పాటిస్తున్నాం అన్న వాళ్ళు మాటనే చెప్తున్నా శాస్త్రాన్ని లెక్క చేయకుండా ధర్మాన్ని లెక్క చేయకుండా ఆ ధర్మం చేసివాడు అలాగే చేస్తూనే ఉంటాడు మేము ధర్మాత్ములమని చెప్పుకునేవాడు కూడా ఏది శాస్త్రము చే దానిని చేస్తాం అలా చేయకూడదు కదా వెరీ ఇంట్రెస్టింగ్ ఎచ్చ న క్రియతే న శాస్త్రార్థులు ఫలానాది చెయ్యకూడదు ఫలానాది చెయ్యకూడదు న క్రియతే అది శాస్త్రము యొక్క తాత్పర్యం అవుతుందా అవదు సో శాస్త్రము అంటే వేదం అనర్థం వేదము యొక్క తాత్పర్యమేమి అంటే వేదము యొక్క తాత్పర్యము అనేకత్వము అని చెప్పచ్చా చెప్పకూడదు ఎందుకు చెప్పకూడదు అదే ఎవడైతే అనేకత్వాన్ని దర్శిస్తాడో వాడు మృత్యువు నుండి మృత్యువుకుపోతాడు అనే అనేకత్వాన్ని నిందించారు కదా దేనిని నిందించారో అది మనం పరశు చేయకూడదు కదా కాబట్టి ఏది నిందించబడినదో ఏది మన చేత అనుష్ఠింపబడరాదో దాన్ని శాస్త్రం ఉపదేశించింది అని ఫైనల్గా అలాగే బోధించటం అది తప్పు కదా అది అలాగంటే బోధ సరికాదు కాబట్టి ఏది చేయరాదో అది శాస్త్రము బోధ ఎన్నిటికీ కాజాలది బ్రహ్మణ అనేకరసత్వం అనేక అనేకధాత్వంచ్వైతరూపం నిందితత్వాత్ న్రష్టవ్యం సో పర పరమాత్మ అనేక రసము గలవాడు అనేక రసత్వం పరమాత్మని శృతి ఏకరసం అని వర్ణిస్తూ కానీ పరమాత్మ ఎందు అనేక రసత్వాన్ని వీడు భావన చేస్తాడు అంటే ఏమిటి పరమాత్మ ఓసారి ఆకారం ఉంటుంది ఇంకోసారి ఆకారం ఉండదు అనేక రసమైంది చూడండి పరమాత్మ చాలా పెద్దదిగా ఉంటాడు చాలా చిన్నదిగా కూడా ఉంటాడు అనేక రసమైంది స్థూలం అను ఓసారి చిన్నదిగా ఉంటాడు ఓసారి పెద్దదిగా ఉంటాడు అంటే అది అనేక రసమైంది తర్వాత పరమాత్మ ఒకప్పుడు కోపం వచ్చి చంపేస్తాడు ఇంకొకప్పుడు దయచూపిస్తాడు అంటే అనేక రసమైనది ఒకప్పుడు రాక్షసులను సపోర్ట్ చేస్తాడు ఇంకొప్పుడు దేవతలను సపోర్ట్ చేస్తాడు అంటే అనేక రసమైనది ఫలానా వాళ్ళంటే పరమాత్మకి ప్రీతి ఎక్కువ ఇంకొకళ్ళనేమో వాతను ద్వేషిస్తాడు అంటే అనేక రసమైనది వైషమ్యమును భావన చేయుట చాలా తప్పు ఎందుకంటే పరమాత్మ యొక్క నిర్వచనమే సమత్వం సమూహం సర్వభూతూ నమే ద్వేష్యోస్తి నా ప్రియ నేను సకల ప్రాణుల ఎడలా సమూడాను నాకు ద్వేషించదగినవాడు ప్రేమించదగినవాడు లేదు అంటే అది సమత్వం పరమేశ్వరుడు రైల్వే టికెట్ క్లార్కులే కూడా వాడి కిటికీ అవతల కూర్చుని ఉంటాడు మీరు డబ్బిస్తే టికెట్ ఇస్తారు మీరు ఎవళ్ళు ఏమిటి ఇవన్నీ అని మీరు వాడి చేతిలో డబ్బులు పెడితే వాడు టికెట్ ఇస్తాడు సో ఈశ్వరుడు అటువంటి వాడు ఒకళ్ళేందు ప్రేమ ఇంకొకళ్ళందు ద్వేషం ఉండదు అగ్ని వంటి వాడు శంకరులు అక్కడే దృష్టాంతం వచ్చారు అగ్ని చలిమంట వేసినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళకి వెచ్చదనం వస్తుంది చలి దుఃఖం పోతుంది ఎవరు దూరంగానే నిలబడి ఉంటారో వాళ్ళు చలితో బాధపడతారు ఆ వెచ్చదనం యొక్క సౌభాగ్యం వాళ్ళకి లభించరు దీంట్లో అగ్ని యొక్క అగ్ని యొక్క రాగద్వేషాలు ఏవి ఉండవు ఈశ్వరుని ఎందు ఎటువంటి రాగద్వేషాలు ఉండవు అంచేత ఎప్పుడైనా మీకు ఈశ్వరుని అనుగ్రహం లభించిందంటే మీరు ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి యోగ్యులు కాబట్టే మీకు లభించింది లేకపోతే లభించింది యోగ్యత మీరు సంపాదించుకుంటేనే మీకు లభిస్తుంది లేకపోతే లభించండి ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉన్నారు ఎందుకు ఆరోగ్యంగా ఉన్నారో ఆరోగ్యం భాస్కరాదిచ్చేది సూర్యుని యొక్క అనుగ్రహం ఉంటే మీకు ఆరోగ్యం లభిస్తుంది ఆ సూర్యుని యొక్క అనుగ్రహం ఎలా లభిస్తుంది సూర్యోదయానికి ముందరే లేచి చక్కగా నాలుగైదు బస్కీలో అవి తీసి ఒక ఐదారు సూర్య నమస్కారాలు చేసేస్తే మీకు సూర్యుని యొక్క అనుగ్రహం లభిస్తుంది అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు అలాగే ఆరోగ్యంగా ఉంటారు అంతేగాని మీరు తలుపులు వేసుకుని సూర్యస్తోత్రం చదివితే ఆరోగ్యంగా ఉండదు సూర్యుడు ముందు నిలబడి సూర్య నమస్కారం చేస్తేనే ఆరోగ్యంగా సో కాబట్టి మేము సూర్యుడు ఉపాసన చేస్తున్నాము అంత అలుపులు వేసుకుని లోపల కూర్చుని ఓ రూమ్లో కూర్చుని సూర్యుడిని ఉపాసన చేసేస్తో ఆ సూర్యుడికేమో పాలు పెరుగు ఇలాంటివన్నీ నైవేద్యాలు పెట్టేసి బాగా స్వీట్ ఐటమ్స్ అన్నీ ఆ సూర్య భగవానికి నైవేద్యాలు పెట్టేసి నైవేద్యం పెట్టిందంతా మనమే పుచ్చేసుకుంటాం కనుక అంతా పుచ్చేసుకుంటే డయబెటీస్ వస్తుంది అప్పుడు ఏమండి సూర్యుడిని పదేళ్ళు ఆరాధిస్తే నాకు డైబెటీస్ వచ్చింది ఏమిటి అంటే ఆయనేమి దానికి హెల్ప్ చేయలేదు కాబట్టి సో డో డోంట్ బీ రిలేషనల్ ఈశ్వరుడికి ప్రియుడు అనేవాడు ఉండడు ద్వేష ఏకరసంగా ఉంటాడు ఈశ్వరుడు నువ్వు అటువంటి ఈశ్వరుని ఎందు అనేక రసత్వాన్ని నీవు దర్శిస్తే ఈశ్వరుని ఎందు అనేక రసత్వాన్ని దర్శించడం తర్వాత తర్వాత అనేక ధాత్వాన్ని దర్శించటం అనేక రూపాలుగా ఉంటాడు ఈశ్వరుడు అనేక రూపాలుగా ఉంటాడు అనేక అనేకత్వం సత్యం ఉన్నట్టుగా దర్శించటం నేను ఎక్కడో మాట్లాశాను హిందువులు బహుదేవతారాధకులు పేగన్స్ అంటారు అని పాశ్చాత్యులు ఓ వ్యాఖ్య ఒకటి చేస్తారు ఓ కామెంట్ ఒకటి చేస్తూ ఉంటారు దే మెనీ గాడ్స్ ఇది పాశ్చాత్యులు చేసే వ్యాఖ్యలో సత్యం ఉందా లేదా సరే పాశ్చాత్యులు చేశారు కాబట్టి మనం దాన్ని రిజెక్ట్ చేయాల్సిందే ఈ పోస్చరింగ్ అప్రిషియేట్ ఈ పోస్చరింగ్ తీసు పక్కన పెట్టండి పోశ్చరింగ్ పబ్లిక్ పోశ్చరింగ్ ఎలా కావాల్సింది అలా చేయొచ్చు దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ద పాయింట్ ఈజ్ ఈ కామెంట్లో సత్యం ఉందా లేదా బహుదేవతారాధకులు అనే కామెంట్లో సత్యం ఉందా హిందూ సమాజంలో మీరేం చేస్తున్నారు మీరు కూడా బహుదేవతారాధన చేస్తున్నారా లేకపోతే సకల దేవతాస్వరూపుడైన ఈశ్వరుని ఆరాధిస్తున్నారా ఎలా ఎలా ఆరాధిస్తున్నారు వాట్ కైండ్ ఆఫ్ వర్షిప్ యూ ఆర్ డూయింగ్ సో వెరీ కాబట్టి ఈశ్వరునియందు మీరు అనేక ధాత్వాల్ని దర్శించటము అంటే ఏమిటి ఆయనే బ్రహ్మ విష్ణువు శివుడు మూడు వేరు వేరు ఉన్నారు వీడు నిజంగా వేరు వీడో బ్రహ్మ ఏమో పూజకి యోగ్యుడు కాదు వాడిని తీసి పక్కన ఇక విష్ణువు శివుడు మిగిలేరు శివుడు తక్కువ విష్ణువు గొప్పవాడు ఏమండి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి దిస్ కైండ్ ఆఫ్ నాన్ ఇది అనేక ధాత్వం అవ్వలేదు ఈశ్వరుని ఎందు ఇటువంటి అనేక ధాత్ ప్రకార అనర్థం అనేక ప్రకారత్వం అంటే విష్ణువు ప్రకారం వేరు ప్రకారం అంటే మెథడ్ శివుడు మెథడు వేరు బ్రహ్మ స్వరూపం వేరు అనేటువంటి అనేక ధాత్వాన్ని పరమాత్మయందు అది దీనికే ద్వైత రూపము అని పేరు ద్వైత రూపము ఆ ద్వైతము యొక్క లక్షణం ఎలా ఉంటుంది ఆ ద్వైతం దాని రూపం ఎటు చెప్పండి అంటే రెండు ఉంటాయి దాంట్లో ఒకటి అనేక రసత్వము రెండు అనేకధాత్మము ఈ రెండు కలిస్తే ద్వైత రూపం అవుతుంది పరమాత్మ ఇటువంటి ద్వైత రూపాన్ని శాస్త్రం నిందిస్తుంది ఆ పరమాత్మను మీరు దర్శిస్తే మీరు ఒక మృత్యువు నుండి ఇంకో మృత్యువుకుపోతారు అని ఒక నిండ అన్యోసవ అన్యోహమస్మితి నశవేద యథా పశువు అని ఇంకొక నింద ఈ విధంగా అనేకత్వాన్ని అనేక రసత్వాన్ని అనేక ప్రకారత్వాన్ని ఎవరు దర్శిస్తారో వాళ్ళు సంసారంలో బొద్ధులుగానే మిగిలిపోతారు అని నింద అటువంటి ఈ విధంగా ఈ రకమైన ద్వైత రూపము నిందించబడింది కనుక న్రష్టవ్యం మీరు అటువంటి ద్వైత ద్వైత దర్శనమును మీరు చేయరాదు అంటే ద్వైత దర్శనాన్ని చేయడం మానేసే ప్రయత్నం చేయాలి ద్వైత దర్శనాన్ని బలం చేసుకునే ప్రయత్నం చేయకూడదు దాన్ని క్రమక్రమంగా వదిలించుకునే ప్రయత్నం చేయాలి అయితే సమాజంలో చాలా డిజానెస్టీ ఉంటుంది హైపోక్రసీ ఉంటుంది ఇప్పుడు ఇది ఉంటుందో మహాత్మును ఉంటాడు స్టేజ్ మీద ఏమని చెప్తాడు సర్వం కల్ మీద ఎపర్థైందంటే భేదభావాన్ని ప్రాక్టీస్ చేస్తారు ఇతరులు ప్రాక్టీస్ చేస్తున్నారన్న పాయింట్ కాదు హీ హీ ప్రాక్టీసెస్ ఇప్పుడు సమాజంలో ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారు దట్ ఈస్ నాట్ ది పాయింట్ వాట్ ఆర్ యూ డూయింగ్ కాబట్టి ఎవరికి వాళ్ళు చూసుకోవాలి కాబట్టి భేదభావాన్ని ప్రాక్టీస్ చేయకూడదు మీరు భేదభావాన్ని అభ్యాసం చేస్తూ పని కట్టుకుని భేదాన్ని మీరు భేదాన్ని ప్రాక్టీస్ చేసుకో అభేదాన్ని ఏ రకంగా ఆవిష్కరించుకోగలుగుతారు ఇది శుజ్ఞానం తర్వాత ఈశ్వరుని ఆరా ఇది సోషల్ ఇంటరాక్షన్లో ఇక ఈశ్వరుని ఆరాధించడానికి కూర్చుంటారు ఏదో దేవాలయానికి వెళ్తారు లేకపోతే ఇంట్లో పూజారు ఉంటారు ఏదో కూర్చుని పూజ ఏదో మొదలు పెడతారు మొదలుపెట్టినప్పుడు మీరు మళ్ళీ అనేక రసత్వాన్ని అనేక ప్రకారత్వాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే యూఆర్ వైలేటింగ్ ఏ యువర్ ఓన్ ప్రిన్సిపల్ అద్వైత యూ షుడ్ నాట్ డూ దాట్ కాబట్టి ఈశ్వరుని ఎప్పుడు ఆరాధించినా అనేక దేవతా స్వరూపంగా ఆరాధించాలి తర్వాత మహాత్ములు చెప్పారు కూడా ఊరికే డజన్స్ ఆఫ్ ఫామ్స్ పెట్టుకోకుండా రా అసలు ఫామ్ని క్రమంగా తగ్గించండి అని చెప్పారు సో ఓ రూపం పెట్టుకోవడం అక్కడ ఆ రూపాన్ని పూజ పూజ చేయటము అది ద ప్రిలిమినరీ వర్షిప్ అని చెప్పేసి మహాత్ములు అందరూ కూడా ఘంటాపథంగా చెప్పారు సో ఆ ప్రిలిమినరీ వర్షిప్ How long will you remain in preliminary worship? Upanishad to lajjayaan and just a man that is, you have to move forward from preliminary worship. Preliminary worship means move forward, to so, the end of the day, you have to go to the end of the day, Shankarajarjula, you have to go to the end of the day, you have to move forward. So, you have to go to the end of the day, preliminary worship means. and the first at least very first step could be instead of having a dozen forms so okay you have dozen forms but at least vision develop cheyandi ee anni roopalu kuda nenu aaradhinche okey roopamlo included the form that i worship includes all other forms one step meeru venkateswara swamy ni aaradhisthunte continue that బట్ అండర్స్టాండ్ వెంకటేశ్వర స్వామి ఇంక్లూడ్స్ సకల దేవత సకల దేవతాస్వరూపుడు ఆయన ఆ విధంగా భావన చేయండి త్రిమూర్తులు ఆయన ఎందే ఉన్నారు మళ్ళీ త్రిమూర్తులు వేరు కాదు త్రిమూర్త్యాత్మకుడు సకల దేవతా స్వరూపుడు ఆ విధంగా వెంకటేశ్వర స్వామిని కొలవండి మీరు హనుమంతుడిని కొలిస్తే అరకంగా కొలవండి జస్ట్ ఫోకస్ బ్రింగ్ బ్రింగ్ ఫోకస్ క్రమంగా సకల దేవతాస్వరూపుడు సకల దేవతాస్వరూపుడు అని ఆరంభంలో చెప్పినా క్రమంగా ఈ సకల దేవతాన్న దారిపోయి ఒకే పరమేశ్వరుడు కలడు అని ఆ పరమేశ్వరుడు ఈ రూ రూపము శ్రీకృష్ణుడు శ్రీరాముడో మీ మనస్సుకు నచ్చిన రూపం ఏదో ఒక రూపం అక్కడికి శిథిల్ ఆ తర్వాత క్రమంగా రూపం నుంచి గుణంలోకి రండి సో సకల జగత్తును ఆకాశరూపంగా ఆకాశం వాయువు ఆపహ ఈ పంచభూతముల రూపంగా అవి సాకారము కాదు సగుణములు పంచభూతముల రూపంగా అయితే ఉదయించే సూర్యుని ఎందు అన్ని విభూతులు స్వగుణములే విభూతములు విభూతులేవి కూడా సాకారములు కావు విభూతి ఉండే విభూతులు సాకారములు కావు ఇప్పుడు జాహ్నవీ శ్రోతసామహం అంటాడు అంటే నదుల నేను గంగానదిని అంటాడు గంగానది సాకారం కాదు గంగానదికి మీరు గంగానది బొమ్మ చేసి పెట్టమని కాదు గంగానది అంటే ఆ గంగా శబ్దం శ్రీలింగ శబ్దం కనుక ఒక లేడీ కొట్ట చీర కట్టి అక్కడ పెట్టమని కాదు అభిప్రాయం అది కాదు విభూతి అది సాకారం అయిపోతుంది విభూతి ఏమిటంటే రివర్ గంగా రివర్ గంగాకి రూపం ఉండదు రివర్ గంగాకి రూపమేముంటుందండి నీటికి రూపమేముంటుంది అలాగే పృథివీ పృథివీకి రూపం ఉండదు సగుణమే సో సాకారం నుంచి సగుణం నుంచి సగుణానికి వచ్చి భేదభావం ఉన్నంత వరకు సగుణం భేదభావం ఉన్నంత వరకు సాకారం కాదు ఇంకా పెద్ద అలా భేదభావమే ఉంది కాబట్టి సాకారము సాకారంలో డజను డజన్ లో ఇంకో డజను అలాగే వెరీ యూ ఆర్ గోయింగ్ ఇన్ అదర్ డైరెక్షన్ సో భేదభావం ఇదంతా భేదభావంలోనే ఆ భేదంలో ఇవేమీ ఉండనే ఉండవు కాబట్టి ఆ సగుణ రూపంగా ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ క్రమంగా ఈశ్వరుణ్ణ ఆరాధించినప్పుడల్లా కేవలం బాహ్యమునందే కాకుండా ఆంతరమునందు తన హృదయంలో చైతన్య రూపంగా ఈశ్వరుణ్ణి దర్శించటం సో దే దట్ ఈస్ ది మూమెంట్ యూ హ్యావ్ టు టేక్ ఆ మూమెంట్ చేయాలి కానీ రివర్స్ డైరెక్షన్లో మూమెంట్ చేసి యూ షుడ్ నాట్ డూ దాట్ రివర్స్ డైరెక్షన్లో మూమెంట్ చేయకూడదు నేను ఒకసారి వేద పాఠశాలకు వెళ్ళాను వేద పాఠశాలకు వెళ్తే అక్కడ ఇప్పుడు శివుడిని ఆరాధించవచ్చు ఇప్పుడు వేదం చదువుకున్న వాళ్ళు శివుడు లింగాన్ని పెట్టుకుని ఆరాధించవచ్చు లేకపోతే విష్ణువు దేవాలయం కట్టుకుని ఆ విష్ణువు యొక్క మూర్తిని పెట్టుకుని చేయొచ్చు లేకపోతే రాముని యొక్క విగ్రహాన్ని పెట్టచ్చుకుని దాన్ని ఆరాధించవచ్చు చేయొచ్చు కదా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని చేయొచ్చు కదా నో నాట్ లైక్ దాట్ సో ఒక శివాలయం ఉంటుంది ఓ విష్ణువాలయం వేద పాఠశాలలో అంటే చిన్నగూడు శివాలయం చిన్న గూడు శివుడు ఇంకో గూడు విష్ణువు ఇంకో గూడు గణపతి ఇంకో గూడు దేవి అంటే ఇలా పెట్టారు పోనీ అక్కడితో ఆపత్స కదా దిస్ ఇస్ ది నార్మల్ ప్రొసీజర్ పోనీ అక్కడితో ఆపత్స కదా అక్కడ ఏం చేశారు యజుర్వేద పురుష అని ఒక విగ్రహం పెట్టారు ఆయన యజుర్వేదం యజుర్వేదం అంటే ఇప్పుడు ఏమైపోయింది యజుర్వేదం అంటే యజుర్వేదం అంటే ఇషేత్వానికి అక్కడి నుంచి పోయి ఇప్పుడు ఒక చేతులు కాళ్ళు మనిషిలోకి వచ్చింది ఈ పురుషుడికి తలకాయ మటుకు మేక ఏ ఏమైంది ఎలా ఉంది చేతులు కాళ్ళు ఉంటే ఇదేదో ఈ ఫ్యారోస్ బొమ్మలు ఉంటే ఈజిప్ట్లో పిరమిడ్స్ మీద మనిషి తోడేలు తలకాయ తోడేలు ఇవన్నీ గ్రీస్లో సింబాలిజం ఎలా ఉంటుంది మనిషి కాదు పశువు తలమాత్రం మనిషి గుర్రం తలమాత్రం మనిషి మిగతాది గుర్రం ఈ గ్రీస్ సో అలాంటి బొమ్మ ఒకటి ఇప్పుడు వీళ్ళు ఒక చేసి అక్కడ పెట్టడం దానికి యజువేద పురుష దెన్ సామవేద పురుష అది దానికి గుర్రం బొమ్మ మనిషి గుర్రం తలకాయి తనకాయ గొప్పం తలకే పెడితే సామవేదం అవుతుందా ఏమండి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు ఈ సమాచారం ఉందా ఎక్కడో ఉంటుంది ఏదో పురాణంలో లింగ పురాణంలో ఉందంటాడు లేకపోతే ఎక్కడో ఉంటుంది అన్నిటికీ అన్నీ దొరుకుతాయి అన్నిటి మీరు మీరు సపోర్ట్ చేసుకోవాలంటే అన్నీ దొరుకుతాయి మీరు తిట్టాలంటే అన్నీ దొరుకుతాయి ఎవరిథింగ్ యు హ్యావ్ ఈ రకంగా వేదము అదే పరబ్రహ్మ వేదానికి శబ్ద బ్రహ్మ అని పేరు శబ్దరూపంలో ఉండే పరబ్రహ్మకే వేదము అని పేరు అయిపోయింది ఓ యూ డోంట్ నీడ్ ఓ విగ్రహము చేతులూకాళ్ళు అవన్నీ అక్కర్లేదు కొన్ని విగ్రహము చేతులు కాళ్ళు ఏదో ఒక ఋషి విగ్రహం పెట్టి ఈయన వేద పురుషుడు అని అది ఉంది చేతులు కాళ్ళు పెట్టి ఒక బొమ్మకి గుర్రం ఇంకో బొమ్మకి ఎందుకు ఇవన్నీ అలా ఎవరు చెప్పారు ఎక్కడ చెప్పారు ఎవడే సొంత ఆలోచన ఏవేవో ఆలోచన సొంత ఆలోచన ఎవడైనా ఓ మహాత్ముడు ఉంటాడనుకోండి ఆయన ఆయన పోయిన వెంటనే ఆయన విగ్రహం పెట్టి అభిషేకం పాలతో అభిషేకం నువ్వు స్టార్ట్ లై్యా సో యువ ఆ మహాత్ముడికి అభిషేకం చేస్తే కోరికలు తీరుతాయండో నేను మీరు ఏదైనా ఒక చిన్న ప్రచారం కొంచెం గట్టిగా చేయడం ప్రారంభిస్తే ఇంకా దేవాలయాలు వెలవడం ప్రారంభిస్తే ఆ మహాత్ముడికి పాలాభిషేకం చేస్తే పాలాభిషేకం పాల ప్లస్ అభిషేకము సవర్ణ దీర్ఘసంధి దాంట్లో పాల సంస్కృత పదం కాదు అలా సవర్ణ దీర్ఘసంధి చేయడానికి వీల్లేదు పాల అభిషేకము అని ఉండాలి అంటే పాల యొక్క అభిషేకము అంతేకాదు పాలాభిషేకము నీరాభిషేకము నెయ్యాభిషేకము ఏమండి ఈ కూడా అసందర్భమయ్యే సమాసాలు సో ఎరివే ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేస్తే సంతానం కలుగుతున్నాయని మీరు మొదలుపెట్టాను అనుకోండి వాడుకోట్టిగా నోరుగలు పెద్ద నోరుగలవాడు అయి ఉండాలి ప్రచారం బాగా చేసి కూడా అయి ఉండాలి తెలుగు పదాలు అలా అలా కలవమ్మా అవి విడివిడిగా ఉంటాయి అభిషేకము ఆ క్షీరాభిషేకము అనాలి బంగారు తండ్రి క్షీరాభిషేకము అలా అక్కడ సవర్ణ దీర్ఘశి కాబట్టి ఈ రకంగా ద్వైత రూపాన్ని నిందించింది శాస్త్రం కాబట్టి ఆ ద్వైత రూపంలో మనం అలా ముందుకు పెంచుకుంటూ పోకూడదు ద్వైత రూపాన్ని తగ్గించుకుంటూ రావాలి తగ్గించుకుంటూ వచ్చే అల్టిమేట్గా అహం బ్రహ్మాస్మీ వైపుకి పయనించాలి అలాగా కాబట్టి నా ద్రష్టవ్యం అలాగే ద్వైత రూపాన్ని దర్శించటం అన్నది సరికాదు అతో నశాస్త్రథ కాబట్టి ఈ ద్వైత రూపం ఏదైతే కలదో ఇది ఉపనిషత్తుల యొక్క తాత్పర్యము కాదు శాస్త్రం బోధించేదైతే అది కాదు అంటే మీరు స్కాంద పురాణంలో ఉందన్న శ్లోకం నా మొహాన్ని వేస్తే నేనేం చేయలేను ఉంటే ఉండొచ్చు కూడా ఇట్స్ నాట్ లైక్ దాట్ సో యూ షుడ్ నాట్ ఎండ్ అప్ ఇన్ ఆల్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ ఇవేవో ఉంటాయి సో పురాణాల్లో రకరకాలు ఉంటాయి మీరు ఏదైనా ఒక ఒక స్థిరమైనటువంటి మార్గంలో మీరు వెళ్ళాలి ఎప్పుడూ కూడా ఏది ఫాలో అవ్వాలి అంటే మీరు నన్ను ఫాలో అవ్వండి అని ఎవరైనా చెప్తే తప్పు ఇంట్లో వ్యక్తిని ఫాలో అయ్యేది ఏమీ లేదు మీరు శాస్త్రాన్ని ఫాలో అవ్వాలి శాస్త్రం అంటే ఏమిటి నేను చెప్పింది శాస్త్రం మళ్ళీ తప్పు శాస్త్రం అంటే ఏంటంటే మీరు అర్థం చేసుకున్నది శాస్త్రం మీరు అర్థం చేసుకోండి మీరు సంస్కృతం మీకు మోస్తరుగా వచ్చు కాబట్టి నేను వాక్యం చదివి వ్యాఖ్యానం చేసుకున్నాను మీరు చేసిన వ్యాఖ్యానం దృష్ట్యా మీరు దాన్ని మీరు అర్థం చేసుకుని మీరు ఆచరణలోకి తెచ్చుకుని అనుభవంలోకి తెచ్చుకుని మీరు తెలుసుకున్నదేదో అదే శాస్త్రార్థం అల్టిమేట్గా యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దాట్ మంచిది ఎత్తు ఏకరసత్వం బ్రహ్మణ్య ప్రశస్తం తూ ఆన్ ది అదర్ హ్యాండ్ ఈ అనేకరసత్వానికి భిన్నంగా ఎత్ ఏకరత్వం పరమాత్ బ్రహ్మణ ఏకరసత్వం పరమాత్మ యొక్క ఏకరసత్వము కదదు పరమాత్మ యొక్క ఏకరసత్వము దాన్ని అనుభవానికి దాన్ని అది దాన్ని మనం దర్శించటం అభ్యసించాలి అది ప్రశస్తం అది ఎందుకు గొప్పది శ్రేష్టమైనది ఎందువల్ల ద్రష్టవ్యత్వా నువ్వు ఆ విధంగా దర్శించు ఏకధవ అనుద్రష్టవ్యం అను శాస్త్రాన్ని అధ్యయనం చేసిన తర్వాత దాన్ని చక్కగా ఆకలింపు చేసుకుని ఏకధ ఏవ ద్రష్టవ్యం నువ్వు ఏకరూపంగా దర్శించు అన్నింటినీ ఏకరూపంగా దర్శించి ఇప్పుడు నేను చెప్తా చూడండి ఈ సృష్టి కూడా అగ్ని అగ్ని అంటే తేజస్సు వ్యాపించి ఉన్నది ఎలా వ్యాపించిందో చెప్పండి అంటే చెప్తా చూడండి దేహం వేడి రూపంగా చుట్టూ వేడి రూపంగా సూర్యుడు నక్షత్రములు ఇవన్నీ మండే గోళాలు వీటన్నింటి రూపంగా ఆ తేజస్సు వ్యాపించి ఉన్నది సరిపడిందండి ఏకరసత్వం వచ్చిందా మీకు ఇది మానేసి ఇది మానేసి మీరేమో ఈ నక్షత్రం వేరు ఆ నక్షత్రం వేరు ఇది పుణ్యనక్షత్రం అది పాప నక్షత్రం ఇది చెడ్డ గ్రహం ఇది మంచి గ్రహం లేకపోతే సూర్యుడు వేరు చంద్రుడు వేరు నక్షత్రాలు వేరు అని అంత భేదం అంతా ఓ పది పుస్తకాలు రసక్కడ పెట్టి అసలు ఈ ఏకరస అనే మాట దరిదాపులో ఎక్కడా లేకుండా పెట్టి ఆ పుస్తకాలనే రాపాడిస్తూ వాటినే ఇట్నుంచి అటు పీకి అటు నుంచి ఇటు పీకి మొత్తం జీవితం అంతా అలా గడిపారనుకోండి వేరీ జేకరస వేరీ జేక నక్షత్రం మంచి నక్షత్రం అయిన వాడు శ్మశానంలో ఎండవుతాడు చెడ్డ నక్షత్రం వాడు శ్మశానంలో గూడుదవుతారు అందరూ కూడా దేహదృష్ట్యా ఏమీ భేదం లేదు దేహదృష్ట్యా ఇంకా సుఖ దుఃఖాల దృష్ట్యా అయ్యా ఈ సుఖ దుఃఖాలలో వ్యవస్థ లేదు ఫలానా నక్షత్రం వాడికి సుఖం ఎక్కువ దుఃఖం తక్కువ ఇంకో నక్షత్రం వాడికి సుఖం తక్కువ దుఃఖం ఇలాంటి వ్యవస్థ లేదు మంచి శ్రీకృష్ణుడు పుట్టిన నక్షత్రంలో ఆయన పడ్డాన్ని పాటలు ఇంకెవడూ పడలేదు శ్రీరాముడు ఏ నక్షత్రంలో పుట్టాడో ఆయన పడ్డాన్ని కష్టాలు ఇంకెవరూ పడలేదు ఏటనుకుంటున్నారు మీరు నక్షత్రాలను బట్టి మీ సుఖదుఖాలు నిర్మాణం అవుతాయా మీరు కర్తాభోక్త అయితే మీ కర్మను బట్టి సుఖ నిర్మాణం అవుతాయి మీరు కర్తాభోక్త కాకుంటే మనస్సులో సుఖదుఖంలో అవస్థలుగా ఉంటే మీరు వాటికి అతీతమైన ఆత్మస్వరూపంగా నిలిచి ఉంటారు ఇదేనా ఒకటి అదేనా ఒకటి ఇది కాదు అది కాదు తృతీయ పంఠాహని ఇది తో మరో అడ్డదారి ఇంకేదో పట్టుకుంటారంటే అనేక రసంతో కూడిన అడ్డదారి అది సరికాదు కాబట్టి ఏదో ఆరంభంలో ఉంటాయి ఆరంభంలో ఇప్పుడు అప్పుడే ఉపనయనమైంది బ్రహ్మచారి వాడికి తిథి వారం నక్షత్రాన్ని వాడికి తెలుసు వాడు సంధ్యావనం సంకల్పం అంతా అదొక ట్రైనింగ్ అది అడిగా కలదు మనకి తెలుసుండాలి ఇప్పుడు ఈవేళ బుధవారం అని తెలియకుండా అంత మూర్ఖంగా ఉండక్కర్లేదు ఈవేళ బుధవారం బానే ఉంది మనకే తెలుసుండాలి కానీ కాలంలో ఇన్ని ఖండాలు ఉన్నాయి ఇన్ని ముక్కలు ఉన్నాయి ఈ కాలం ఆ కాలం అని మీ జీవితం అంతా ఆ బేసిస్ మీద నిర్మాణం చేసుకోవటం మాత్రం తప్పు అదే నేను ద స్పిరిట్ ఆఫ్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఏకరసత్వం ఏదైతే ఉన్నదో సర్వత్రా ఏకరసత్వాన్ని మీరు దర్శించాలి బ్రహ్మణ ఏకరసత్వం ద్రష్టం లేదు దాన్ని దర్శిస్తూ ఉండాలి మనిషిని చూసిన వెంటనే వీడు మిత్రుడు వీడు శత్రువు అని మొదలుటద్దు మిత్రుడైనా శత్రువైనా అందరూ ఈశ్వర స్వరూపుడు అందరిలో ఒకే చైతన్యం ఒకే ఆత్మ ప్రకాశిస్తూ ఉన్నది దట్ ఈజ్ ది బాటమ్ లైన్ ఇక గివన్ కాంటెక్స్ వాడు మనకు అనుకూలంగా ఉంటాడు మరొకడు ప్రతికూలంగా ఉంటాడు ఇవాళ కాంటెక్స్ట్ వాళ్ళది దట్ ఈజ్ సెకండరీ దట్ ఈజ్ అనింపార్టెంట్ బట్ ద బాటం లైన్ ఈజ్ హీజ్ ఆత్మ సో ఆ రకమైన ఏకరసత్వాన్ని దర్శించాలి అది దర్శించాలి కాబట్టి దర్శించవలేను అని శృతి చేత విధింపబడుతోంది కాబట్టి అది ప్రశస్తమైనది అది ప్రశస్తమైనది కాబట్టి అదే శాస్త్రతాత్పర్యము అగుటపు అర్హము ఇప్పుడు వీడు మొత్తం రామాయణం అంతా చదివి రాముడికి సీత అవుతుందని అడిగేడది ఒక సాధ్యత అవుతుంది అలాగే వీడు వ్యాకరణ శాస్త్రం మా చిన్నప్పుడు పండితులు చెప్పేవారు వ్యాకరణ శాస్త్రం అంతా చదివి రాన్ రా అంటే రీ అని వచ్చారు సో ఆ రకంగా కర్మకాండ అంతా వేదం అంతా చదివి కర్మకాండ అయ్యి ఉపాసన అయ్యి ఉపనిషత్తులు అయిన తర్వాత సో ఇది వేరు అది వేరు అని ఏమైనా బుర్రన్నమాట నాది ఇంత శాస్త్రం వల్లించి వచ్చి చిత్తజీకి వీడు మళ్ళీ అనేక రసత్వంలోకి వెళ్ళిపోతే వాడు ఏం చదివినట్టు ఏమి అధ్యయనం చేసినట్టు ఏమి నేర్చుకున్నట్టు కాబట్టి అనేక రసత్వం అనేది శాస్త్రము యొక్క తాత్పర్యము అయ్యే యోగ్యత దానికి లేదు శాస్త్ర ఆరంభంలో కర్మ చెప్పింది కనుక ఆ కర్మ అది వస్తుంది ఆల్ దట్ ఈస్ కమింగ్ ఆ కర్మ సందర్భంలో ఆ ద్వైత రూపం ఎంత అవసరమో ద్వైత రూపం అంతవరకు ఫర్ దట్ పర్పస్ యు టేక్ ఇట్ అండ్ యూఆర్ డన్ విత్ ఇట్ ఆ పర్పస్ అయితేమెంట్స్నే వీఆర్ డన్ విత్ అంతేగాని ఆ ద్వైత రూపాన్ని ఆ పట్టుకు వెళ్లాడాల్సినటువంటి అవసరం లేదు అలా పట్టుకు వెళ్లాడటం కూడా తప్పు కాబట్టి శాస్త్రమును ముందుకు అధ్యయనం చేసుకుంటూ పోతే ఆ ద్వైతాన్ని క్రమక్రమంగా డిజాల్వ్ అస్లోగా డిజాల్వ్ అవుతుంది ఒక్కసారిగా డిజాల్వ్ అవ్వదు ఎందుకంటే మనిషి యొక్క సంస్కారముడు ఆ దేహాభిమానాన్ని బట్టి ఆ ద్వైత రూపమే బాగా బలంగా వీళ్ళ అనుభవానికి వస్తూ ఉంటుంది కాబట్టి ఆ ద్వైత రూపం క్రమక్రమంగా డిజాల్వ్ అయితే వచ్చి సో అట్ వన్ పాయింట్ అది పూర్తిగా విలీనమవుతుంది అది శాస్త్రము యొక్క అటువంటి ఏకరసత్వమే శాస్త్రతాత్పర్యము అగుటకు అర్హము యోగ్యత గలది అనేక రసత్వం అన్నది శాస్త్రతాత్పర్యమయ్యే యోగ్యత గలది కాదు నేను చాలా తరచుగా చెప్తూ ఉంటాను ఏదో నేను చెప్తూ ఉంటాను ఐ టేక్ సమ్ క్రెడిట్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ సో అంటే ఒక పాయింట్ని ఇంప్రెస్ చేయడం కోసం దట్ ఈజ్ ద స్టైల్ ఆఫ్ సేమ్ ఎలాగంటే ఈ ప్రశ్న వస్తుంది ఏమంటే ఆచార్య ఇప్పుడు అమెరికాలో వస్తుంది ముఖ్యంగా ముఖ్యంగా శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాను అనుకోండి నేను వెళ్ళడానికి ముందో నేను వెళ్ళడం అయిపోయిన తర్వాత ఇంకో ఆచార్యుడు ఉంటాడు ఎప్పుడూ అక్కడ అలా వలసగా వస్తూనే ఉంటాడు ఆ ఇంకో ఆచార్యుడు ఏం చేస్తాడంటే ఉల్టా చెప్పిపోతాడు వీళ్ళందరికీ ఉల్టా చెప్పేసి వెళ్ళిపోతాడు ఎండ తగ్గిపోయిందమ్మా ఇంక ఈ పాటికి మీరు తప్పు తీసుకునే విషయాలతో కూర్చోండి అప్పుడు వాళ్ళు అడుగుతారు శాన్ ఫ్రాన్సిస్కు అంటే వాళ్ళు చాలా బుద్ధిమంతులు ప్రపంచంలో మంచి బుద్ధిమంతులందరూ అక్కడికి టే తగ్గించారు actually the mcca for all intelligent people they they end up there meaning that akkada ah google headquarters akadu unde intel intel peru vinnaru kada dani headquarters kuda akade unde cisco headquarters akade unde so i rakanga idi hp hillut pc akade puttunde headquarters akade unde stanford university akade unde సో ఈ విధంగా అక్కడ తేల్తారు వీళ్ళందరూ కూడా సో వాళ్ళు చాలా బుద్ధిమంతులు అనే విమర్శ చేసి తెలుసుకుంటారు కదా వాళ్ళు ప్రశ్న వేస్తారు ఏమనంటే ఏమంటే ఆయన వచ్చి ద్వైతం అంటాడు నువ్వొచ్చి అద్వైతమో అని చెవి మేకలాగా నువ్వేమో వారం రోజులు చెప్పిపోతావు ఆయన వచ్చి ద్వైతం ద్వైతం అని చెప్పిపోయాడు ఇప్పుడు మేమేది ఫాలో అవ్వాలని అడుగుతా నేనంటాను యున్ టు ఫాలో ఈ రెండు అంటూ ధో యూ హ్యావ్ టు నో యూ షుడ్ నాట్ ఫాలో మీరు చాలా బుద్ధిమంతులు కదా ఇంకెళ్ళంటారు ఇవన్నీ చేస్తారు మీరు బుద్ధిమంతులు ఆ మ్యాథమెటిక్స్ ఈక్వేషన్స్ అన్ని కూడా పక్క స్టడీ చేస్తారు డూ యూ ఫాలో అది డూ యూ నో ఇప్పుడు బైనామికేరం ఉంది లేకపోతే ఏదో ఒక థేరం ఉంటుంది ఏదో ఒక సైంటిస్ట్ థేరం చెప్తాడు మ్యాథమెటిషియన్ అంతా మ్యాథమెటిక్స్ కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ ఏవైనా భౌతిక ట్రాన్స్ఫర్మేషన్స్ ఇవన్నీవన్నీ మ్యాథమెటిక్స్లో ఉంటాయి అవి మీరు ఆయన్ని ఫాలో అవుతారా లేకపోతే ఆయన చెప్పింది తెలుసుకుంటారా సో యుహో టు యుహోట్టు నో యువ ఫాలో అవుతాడు ఫాలో అయ్యి ఎవడు చేత కానివాడు ఒకడు తెలియనివాడు ఫాలో అవుతాడు ఇప్పుడు మెయిన్ ఇంజనీర్ వెనక్కల ఈ బ్యాగ్ పట్టుకుని స్క్రూ డ్రైవర్లో అవి పట్టుకున్నారే దీన్ని డెప్పు ఉప్పు పక్కన పెట్టాలంటే వాడు డెప్పు ఉప్పు పక్కన పెడతాడు లోపల మదర్ బోర్డు మాత్రం వాడు ముట్టుకోడు ఆ డెప్పు ఉప్పు పక్కన పెడతాడు ఆ మదర్ బోర్డుని వీడు సెటరేట్ చేసిన తర్వాత ఆ పైన ఉన్న తొప్ప ఎలా ఉంటుందో చూసారా దాన్ని ఒకడు వస్తాడు వాడు ఫాలో అవుతాడు యూ డోంట్ ఫాలో యూ డోట్ నో నెంబర్ వన్ నెంబర్ టూ సైన్స్ కానీ వేదం కానీ వేదము లేక ఉపనిషత్తు వేదాంత శాస్త్రం కానీ శాస్త్రమన్నా వేదమన్నా ఒక సైన్స్ కానీ వేద వేదం కానీ శాస్త్రం కానీ ఏకత్వాన్ని చెప్తాయి దీస్ ఈ జనరల్ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్ ఊ యూ టు అండర్స్టాండ్ మీరు సైన్స్ చదివారు సైన్స్ యొక్క లక్షణం ఏమిటి అసలు ఎప్పుడన్నా అర్థం చేసుకున్నారా ఊరికే సైన్స్ చదివేసి డిగ్రీలు పుచ్చుకున్నారు సరే సైన్స్ లక్షణం ఏమిటి సైన్స్ ఏం చేస్తుందంటే వేరువేరుగా కనపడే వాటన్నిటినీ ఏకరూపంగా తీసుకొస్తుంది అది సైన్స్ అంటే అర్థం ఇప్పుడు ఒకడు కాళ్ళు జారిపడ్డాడు ఎందువల్ల పడ్డాడు యాపిల్ పండ్లు పై నుంచి కిందకు పడింది ఎందువల్ల పడింది చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు ఎందుకని భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతోంది ఎందువల్ల ఈ నాలుగింటికి అసలు ఏమైనా పరస్పర సంబంధం ఉందా యాపిల్ కింద మీరు కాళ్ళు జారిపడ్డానికి ఏమైనా సంబంధం ఉందండి ఈ రెండింటికి చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి సంబంధం ఉందా యవనాసల సంబంధం ఉందా ఏమీ లేదు ఇవి నాలుగు డిఫరెంట్ ఈవెంట్స్ కదా కానీ సైన్స్ ఏం చేస్తుంది ఇవి నాలుగు డిఫరెంట్గా కనపడ్డా వాటి ఎందు ప్రిన్సిపుల్ ఒక్కటే అవన్నీ ఏకసూత్రబద్ధములు వాటిని కలిపేటువంటి సూత్రం ఒక్కటే ఆ సూత్రానికే లా ఆఫ్ గ్రావిటేషన్ అని పేరు అది దర్శించిన ఋషి పేరే న్యూటన్ కాబట్టి సైన్స్ ఏం చేస్తుందంటే అందరినీ ఏకసూత్రబద్ధుల నుంచి వస్తుంది ఇప్పుడు గుండె వైద్యం ఉంది అమెరికాలో అయినా అదే హైదరాబాద్ అయినా అదే అమలాపురం అయినా అదే ఎందుకని ఆ కార్డియాలజీ అనే సైన్స్ మనందరినీ ఏకసూత్రబుద్ధులను చేస్తుంది మన అందరి ఒకే రకంగా ఫంక్షన్ చేస్తుంది ఈ మందు అక్కడ వేసినా ఇక్కడ వేసినా ఒకే రకంగా ఫంక్షన్ చేస్తుంది బ్లడ్ తిన్నర్ అంటాడు బ్లడ్ తిక్కుగా ఉంటే వీడికి రోగం వస్తుందని దాన్ని తిండుగా చేసేందుకు ఏదో మందు ఇస్తాడు ఆ మందు అలాస్కాలో ఉన్నవాడు అదే మందు వేసుకుంటాడు మన ఇక్కడ ఉన్నా కూడా అదే మందు వేసుకుంటాడు ఎక్కడ ఉన్నా అదే మందు వేసుకుంటాడు ఎందుకంటే It is a blood in the thin chest. That is science. Eka sutra nanda tishkuravatam per a science. Physics and the science still on time. Vedāntamu kura on time. Karma kāndalo agni jayavarunudu somudu indurudu illa two dozen devatans on time. Malu zhalanataka purānala inko two dozen on time. Irundu zhalanataka manuvalu kota kota devatanne vila kota kosta on time. విగ్రహం పెట్టి పూజ మొదలు పెడితే దేవత అయిపోతుంది వైఎస్ఆర్ గుడుంది ధోనీ గుడు ఉంది లాలూ ప్రసాద్ యాదవ్ గారి గుడుం అది ఇంకా పాపులర్ కాలేదు ఎందుకని ఇంకా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మన ముందే ఉన్నారు ధోని గారు అప్పుడప్పుడు వచ్చి క్రికెట్ అది ఆడుతూనే ఉంటాడు కూడా ఇంకా పాపులర్ కాలేదు ఇలాంటి వాళ్ళవి కొన్ని పాపులర్ అయినవి ఉన్నాయి కూడా కాబట్టి ఏవేమో కొత్త వస్తూ ఉంటాయి ఇవ ఈ రకమైన అనేకత్వమే సత్యమని మీరు అనుకోకూడదు ఇటువంటి అనేకత్వం ఉంటుంది కానీ ఈ అనేకత్వాన్ని ఏకసూత్రబద్ధం చేసేదే శాస్త్రము కాబట్టి నేను చెప్పదలుచుకున్న రెండో పాయింట్ ఏమిటంటే మీరు సైన్స్ దృష్ట్యా చూసినా వేదాంత శాస్త్రం దృష్ట్యా చూసినా అల్టిమేట్ గోలు ఏకరసమే తప్ప అనేకరసమే కాదు కాబట్టి ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి మీరు ఆలోచించుకోండి ఆచార్యుడు ద్వైతం చెప్పాడు నువ్వు అద్వైతం చెప్పాడు నువ్వు ఏది ఫాలో అవ్వాలంటే నువ్వేది ఫాలో అవ్వకోండి యూ షుడ్ అండర్స్టాండ్ అండ్ యూ షుడ్ నో యూ షుడ్ ఫాలో దిస్ ఆర్ దట్ ఆచార్య అని నేను చెప్తూ కాబట్టి శంకరులు ఏమంటున్నారంటే అనేకరసత్వం అనేది శాస్త్రం యొక్క తాత్పర్యమయ్యే అర్హత దానికి లేదు ఎందుకంటే శాస్త్రము దాన్ని నిందిస్తుంది ఏకరసత్వం మాత్రమే శాస్త్రము యొక్క తాత్పర్యము అగుటకు అర్హమైనది ఇది ఎలాగంటే ఉపనిషత్తులన్నీ చదివేవండి అద్వైతమా ద్వైతమా ఉపనిషత్తులు దేర్థలేదండి లేకపోతే ద్వైతమే కరెక్ట్ అంటున్నాయండి అని మీరంటే మీరు ఆ శాస్త్ర తాత్పర్యాన్ని పాలు చేస్తున్నారు అని ఎందుకంటే శాస్త్రతాత్పర్యము ఏకరసమే ఇక ఎత్తు ఉత్తం వేదైక దేశ అప్రామాణ్యం కర్మ విషయ ద్వైతాభావాత్ అద్వైతే చ ప్రామాణ్యమితి కన్నా ఇప్పుడు ద్వైతాద్వైతం అని ఎందుకు పెట్టారు ద్వైతాద్వైతం అని ఎందుకు పెట్టారంటే కర్మలో అంతా ద్వైతమే ఉందయ్యా ఉపనిషత్తుల్లో అద్వైతం ఉంది ఇది వేదమే అది వేదమే అద్వైతం మాత్రమే ప్రమాణము అంటే ఈ కర్మని చెప్పే వేద భాగము అప్రమాణమవుతుంది వేదంలో ఒక భాగం అప్రమాణం ఏకదేశము అంటే ఒక భాగం అప్రమాణమవుతుంది ఏదైతే ఏకత్వాన్ని చెప్పిందో ఉపనిషద్భాగం అది ప్రమాణమవుతుంది అలాంటి సమస్య ఉంది అద్వైతంలో అంచేతనే మేము తెలివిగా ద్వైతాద్వైతమును పెట్టాము ద్వైతాద్వైతమును పెడితే కర్మలోకి ఇప్పుడు బ్రహ్మేమిటి ద్వైతము కాబట్టి కర్మ శాస్త్రం అంతా ప్రమాణమైపోతుంది ఉపనిషత్తుల్లోకి రా ఇప్పుడు బ్రహ్మ ఏమిటి అద్వైతము కాబట్టి ఇది ప్రమాణమే కాబట్టి మొత్తం వేదం అంతా ప్రమాణమే ఎంత బాగుందో యుక్తిని పుట్టుకొస్తారు ఇప్పుడు వాడు ద్వైతాద్వైతాన్ని స్వీకరించటంలో వాడి వాడి భావన ఏమిటి వాడి మైండ్లో ఉన్న అభిప్రాయం ఏమిటి వేదం మొత్తం అంతా ప్రమాణం కావాలి అని అందుకోసమే కదా ద్వైతాద్వైతాన్ని వాడు స్వీకరించాడు కదా వేదం మీద ప్రేమతో చేశాడనమాట సపోజ్ నువ్వు ద్వైతాద్వైతాన్ని స్వీకరించినా కూడా వేదం యొక్క ప్రామాణ్యానికి భంగం వచ్చిందనుకో అప్పుడు ఏం చేస్తావు Where will you start? The argument is evident to me that? That's why I'm not right. So we will see. That is Poropaksham. This Poropaksham is a Sarikadru. Tanna. Tanna means Tat-na. That is Sarikadru.